యొక్క నిశ్వసి వేద యో వేదేఖింగ్ నిర్మేత నిరోధో బో సాధకైముక్రత లేదు సాగులేదు అని రోతో నిజోత్పత్తి సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ద నెగిటివ్ నాలెడ్జ్ ఈజ్ ది హైయెస్ట్ నాలెడ్జ్ నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్ అని మీరు గమనించాలి ఇప్పుడు మీకు సూర్యుడు గురించి మీరేదో తెలుసుకోవాలనుకోండి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సూర్యునకు రాత్రింబవళ్ళు లేవు అని తెలుసు బా అంటే అది మీరు తెలుసుకోవాలి అది తెలుసుకోవడం మానేసి సూర్యుడు గురించి ఏదో తెలుసుకుంటారంటే ఎవరు తెలుసుకుంటారు సూర్యుడి గురించి తెలుసుకుంటారు అని అర్థం సూర్యుడు ప్రకాశస్వరూపుడు అది అది అని తెలుసుకుంటారు ఇంకేం తెలుసుకుంటారు సూర్యుడు ప్రకాశస్వరూపుడు అది అది ఆబ్వియస్ అది వెనువెంటనే మనకు అనుపనకు వచ్చే శబ్దం అంతకు మించి మీరేం తెలుసుకుంటారు చెప్పండి సూర్యుడి గురించి సూర్యులకు రాత్రింబవ్లు లేవు అని తెలుసుకోవాలి ఎందుకలా తెలుసుకోవాలంటే ఈ రాత్రింబవ్లు సూర్యునికే ఉన్నాయి ఒక భ్రమ కలుగుతుంది అలుగో సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆయన అస్తమించినారు అని వార్త వేస్తారో చూసిన పండిట్ నెహ్రూ గారు దేహం పోయిన ఆయన పడిపోయినప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో ఆంధ్ర ప్రభా ఉండే పత్రికలు పండిట్ నెహ్రూ అస్తమయం అని పెద్ద అక్షరాలు అంటే సూర్యుడు అస్తమయమా అంటే సూర్యుడు అస్తమిస్తున్నా అయ్యా సూర్యుడికి అస్తమయమా అస్తమయం వినడానికి బాగుండదు ఉదయం వినడానికి బాగానే ఉంటుంది మరి ఉదయం ఉంటే అస్తమయం ఉంటుంది ఊటు అయ అస్త అస్తం అయా ఆదాయము వ్యయము అన్నట్టుగా కాబట్టి సూర్యులకు ఉదయాస్తమయములు గలవు రాత్రింబ వాళ్ళు ఉన్నాయి అనేటువంటి ఒక భ్రమ దాని మీద కథలు దాని మీద కథలు వస్తాయి మా అమ్మగారు ఒక కథ చెప్పేది వాళ్ళకి సూర్యుడు సూర్యుడు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే సముద్రం లోపల ఉంటాడు అని చెప్పి నిజమే అనుకునేవాడిని ఎందుకంటే మొన్నడు పొద్దున్న లేచినప్పుడు ఆ చలికాలంలో ఈ మనుషు బిందువులు అక్కడ ఉంటాయి ఆయన సూర్యుడు వస్తూ ఉంటే ఓడుకుంటూ వస్తున్నాడేమో అని చెప్పాడు అలాంటి కథ ఇంకో కథ ఉంటుంది ఓ పట్టి వరతో సూర్యుడిని ఆయన వాగిపో రావద్దని చెప్పింది ఆయన ముందుకు వచ్చేస్తుంటే ఆగిమ్మని చెప్పింది ఆవిమ్మని చెప్తే ఆయన ఆగిపోయాడు అంటే ఇంకా ఉదయించలేదు అలా సమయంలోనే ఉండిపోయాడు అని కథ ఆ కథను చూసి మొన్న నిన్న మొన్న ఒక స్వామి నేను ఆయన్ని సూర్యుడు ఆపేశానని ఆయన స్వామి తెలిపారు ఈ రకంగా సూర్యుడు గురించి ఎన్ని అపప్రథలు రాంగ్ నోషన్స్ ఉన్నాయో వాటి అన్నిటి నో అని తెలుసుకుంటే జ్ఞానము అంటే అది జ్ఞానం జ్ఞానం అంటే పాజిటివ్ గా ఏమి ఉండదు మీకు సూర్యుడి గురించి జ్ఞానం పాజిటివ్ జ్ఞానం చెప్పంటారా చెప్తాను మీరు విని బాగుందో లేకపోతే ఇంతకు ముందు చెప్పిన నెగిటివ్ జ్ఞానం బాగుందో మీరే తేలికండి సూర్యుడికి వెళ్ళయి పాజిటివ్ కావాలి కదా మనకు చెప్తున్నా పాజిటివ్ ఒక అమ్మాయిని పెళ్ళాగాడు ఆ అమ్మాయి పేరు ప్రభ ప్రభని పేరు పెట్టుకుంటూ ఉంటారు కదా అమ్మాయి విశ్వకర్మ గారు కూతురు ఆవిడని పెళ్ళాగాడు పెళ్లాడి ఆవిడతో కాపురం చేస్తున్నాడు ఆ తర్వాత ఆవిడికి ఎప్పుడు ఈ చేసి చూద్దామన్నా కళ్ళు మిరుమిట్లు కొలిపేసి కళ్ళలో మన తేస్తా అలాగే మొడి చేసి చూసినప్పుడు అలా కళ్ళు మండిపోతే ఇంకా కాపురం ఏం చేస్తున్నాడే ఆవిడ ఒకసారి బుక్కించి వెళ్ళినప్పుడు వాళ్ళ నా అన్నతో చెప్పింది నాన్న ఆయన చేసి చూడాలంటే భయం ఎలా ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు నేనేం చెప్పను చూస్తే కళ్ళు మండిపోతున్నాయి మండిపోతూ ఉన్నాడు ఎప్పుడూ ఎలా కాపురం చేయాలో నాకు అర్థం కావట్లేదు చెప్తే ఆయన అన్నాడు అలాగా సరేలే అని సూర్యుడు కౌడుకుంటాడు ఎవరైనా ఈ అల్లుడు అత్తగారి ఇంటికి పెద్ద ఉత్సాహంగా వెళ్ళాడు మామగారు వీడిని మెడకాట్టుకుని ఆయన దగ్గర లేఫ్ట్ మెషిన్ ఒకటి ఉంటారు అదేమిటి పాజిటివ్ కథ పాజిటివ్ చెప్పండి చెప్తా ఉంటే నవ్వుతారు ఏమిటి ఆ లేఫ్ మెషిన్ మీద పెట్టి ఆ సూర్యుని లేఫ్ట్ మెషిన్ మీద తెలుసు కదా ఎరగడా తిరుగుతూ ఉంటుంది దాని మీద పెట్టి కొంత అరగ తీశారు అరగ తీసి కొంచెం మరీ సున్నితంగా నిన్నగా ఉన్న సూర్యుల్ని కొంచెం గరుగ్గా తయారు చేశాడు దాంతో ఆయన ప్రకాశం కొంత తగ్గింది అప్పుడు ప్రభునే పిలిచాడు ఇప్పుడు ఎలా ఇప్పుడు కొంత నయం అన్న నాన్న అని చెప్పింది ఆయన అయితే గెలవ అని అల్లుడికి బుద్ధి చెప్పి వివరించాడు ఆయన అప్పుడు ప్రభు వెళ్లి కాపురం నువ్వు నన్ను ఇంత పని చేస్తావా మీ నాన్నతో చెప్పి అని ఆయనకి ఒళ్ళు ఆయన ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళం ఆ అమ్మాయి పేరు ఛాయ ఆవిడికి కోపం వచ్చింది నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పింది ఇలా చేస్తున్నాడు అప్పుడు ఆయన ఏదో పనిష్మెంట్ వేసేటప్పుడు సూచన చాలా పాజిటివ్ చెప్పారు కదా నా కూ నాలెడ్జ్ లైక్ పాజిటివ్ నాలెడ్జ్ నెగిటివ్ నాలెడ్జో నచ్చు పట్టు ది నెగిటివ్ నాలెడ్జ్ కాబట్టి మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా నెగిటివ్ నాలెడ్జ్ నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్ మీ గురించి మీరెవరో తెలుసుకోవడం వల్ల ఏముండదు మీరెవరు కాదు తెలుసుకుంటే ఉంటుంది తర్వాత మోక్షము అంటే మోక్షము రియలైజేషన్ రియలైజేషన్ అంటే అజ్ఞానములకు ఆపోజిట్ అదే అదే రియలైజేషన్ రియలైజేషన్ అంటూ ఏముండదు స్పెషల్ గా మీ ముందొచ్చి అదేదో తాండవం చేయడము లేకపోతే ఫ్లాష్ కనపడమో అలా ఏముండదు లేకపోతే దేవుడు వచ్చేసి మీకు మిమ్మల్ని కౌకులింగ్ చేసుకోవడమో లేకపోతే వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమో అలా ఏముండదు అయితే విగ్రహంలో దూరిపోయారు ఇలాంటి కథలు ఇవన్నీ కథలు అదేమీ ఉండదు అలాగే రియలైజ్ చేసానంటే అపోజిట్ ఆఫ్ ఇజ్మె అజ్ఞానము కలిగిపోతుంది అంటే అజ్ఞానం పోతుందంటే అది పాము కాదు అని తెలిసిపోతుంది అంతే రియలైజ్ చేసా అది పాము కాదు అని తెలిసిపోతుంది అది త్రాడమే పెద్ద ఇంపార్టెంట్ కాదు అది పాము అయితే కాదు అని తెలిసిపోతుంది తెలిసిపోతే ఏమవుతుంది ఏమవుతుంది మీకేమైనా ముఖంలో ఏమైనా ముమ్ములు ముస్తాయి ఆ తలకి లేకపోతే ముఖంలో ఏదైనా ధగ ధగా తాళ తాళా వస్తుంది ఆ ముఖానికి కేవలం ఆ భయం పోతుందంటే అలాగే జగత్తు సత్యము జగత్తు సత్యము అనే భ్రమ కలిగిపోతుంది అంతే నేనేం జగత్తు సత్యము కాదు అని ఆ దిగిపోతుంది తొలగిపోతే మీకు ఒక ఫ్రీడమ్ వస్తుంది తర్వాత జగత్తు సత్యం అనే జ్ఞానమే దుఃఖం అని కొనేది ఆ దుఃఖం పోతుంది జగత్తు సత్యం కాదండి ఒకప్పుడు కమ్యూనిజం చాలా పవర్ఫుల్ గా ఉన్న రోజుల్లో అంటే క్రిస్టియన్ బ్రెజ్ నేమ్ అంతకుముందు స్టాలిన్ అంతకుముందు లెలిన్ వాళ్ల కాలంలో కమ్యూనిజం ప్రపంచాలంతా గడగడరాడింది కమ్యూనిజం ఫ్రాన్స్ లో ఉండేది కమ్యూనిజం ప్యారిస్ లో తర్వాత ఇండో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రపంచం అంతా గడగడ వియత్నాం కంబోడియా మొదలైన దేశాల్లో ఉండేటువంటి కంబైన్ కమ్యూనిస్ట్ పార్టీ పేరు ఇండో చైనా కమ్యూనిస్ట్ పార్టీ వెరీ పవర్ఫుల్ అలా ఉండేది అలా ఉన్న రోజుల్లో ఒక పెద్ద చెప్పాడు ఈ కమ్యూనిజం మిథ్యా ఇది ఎక్కువ కాలం నిలబడదు పోతుంది అని అలా చెప్తే ఆయన అందరూ వెటకారం చేశారు ఇది ఆప్టివిస్ట్లే అలా చెప్తాడు ఏమైంది కమ్యూనిజం అది చక్కగా కూల్చే ఇప్పుడు ఎక్కడా లేదు మన ఇండియాలోనే కొద్దిగా ఢిల్లీలో ఇండియాలో కొద్దిగా మెల్లి ఈ మధ్యన ఈ కమ్యూనిస్టులందరూ కలిసి దేవి ఉత్సవాల్లో పూజలు చేసుకుంటున్నారు ఎక్కడ బెంగాల్లో బెంగాల్లో సో ఆ చెప్పిన మహాపురుషుడు ఎవరో తెలుసిన దట్ అని ఆయన చెప్పాడు ఆయన బతికుండగా ఆ కమ్యూనిజం కూలిపోతే పాప ఆయన కళ్ళతో ఆయన సంతోషించడం ఆయన బతికుండగా కూలిపోనేది ఆయన పోయిన కొద్ది సంవత్సరాలు కూలిపోయి ఆయన చెప్పాడు అలా కాబట్టి ఈ జగత్తు మిథ్య అని చెప్తారు అది తెలుసుకుంటే మోక్షం ఇంకా అంతకంటే ఇంకేం లేదు జగత్తు సత్యము కాదు అని తెలుసుకుంటే మోక్షము బంధం పోతుంది తర్వాత నేను పుట్టేను పోతాను అని కాకుండా అంటే ఏమిటి జగత్తు మిథ్య అంటే ఏమిటి ఈ జగత్తులో జరిగే ఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పితములు కాలమునతో అధీనమైనవి ఆ నిశ్వరములు అది అది సత్యము కాదు అని తెలియగానే మీకు లోపల ఒక శ్రీడం ఒక శాంతి ఒక ఆనందము అనుభవానికి వస్తుంది చాలా సింపుల్ అది చాలా సింపుల్ వెరీ సింపుల్ కాబట్టి ఇక్కడ బంధం అంటే బంధం అంటే మీరు ఒక వస్తువును తప్పుగా భావన చేయుటే బంధము అదే బంధం నేను ఒక ఆయన కలిసాను చాలా మళ్ళా గుల్లాలు పడిపోతూ లోపల ఉడికిపోతుంది ఒక దుఃఖంలో ఏడు అంతలా ఉడికిపోతున్నాడు ఏమిటంటే ఫలానా వాడు నాకు శత్రువు వాడు నాకు ద్రోహం చేసి ఫల పెట్టినాడు ద్రోహం చేస్తున్నాడు అది ఆయనకున్న ఒకే ఒక మహా దుఃఖం అలా ఉండేది వీటిని ఫోబియా సంతియా ఆయన అప్పుడు ఆయనకు చెప్పాను నేను ఆయన్ని నేను ఎరుగుతును నేను చెప్పిన వ్యక్తిని నేను ఎరుగుతును నేను ఆయనతో మాట్లాడే సందర్భం కూడా నాకు కలిగినది ఆయనకు మీరంటే గౌరవము ప్రేమయ్యే తప్ప ద్వేషము లేదు ఆయన మీ మీద ఏ కుట్రను చేయుటం లేదు అని చెప్పాను చెప్పి ఇంకో మాట కూడా యాడ్ చేశాను మీరు భ్రమ నుంచి బయటపడిపోండి ఈ భ్రమ వల్ల మీరు చాలా సఫలం అవుతున్నాడు మీరు భ్రమ నుంచి బయటపడిపోయి అది సత్యము కాదు నా మాట ఎందుకు మీరు ఆదరం అది సత్యము కాదు అని చెప్పాను చెప్పి నేను వచ్చేసాను ఆ తర్వాత ఆయన కనుక ఆ భ్రమ నుండి బయటపడిపోతే శేష జీవితం హ్యాపీగా గడిపిను అలాగే పెట్టుకుంటే దుఃఖపడుతూ ఉంటుంది వాళ్ళు బంధం అంటే అలా ఉంటుంది దీంతో బంధంలో యథార్థత ఏమీ ఉండదు కల్పితముగా ఉంటుంది బంధం బంధము కల్పితముగా ఉంటుంది అంతేత యథార్థమైన బంధం ఏమీ అంత్యర్థం ఏంటి యథార్థంగా బుద్ధుడనేవాడు ఎవడో ఉండడు యథార్థంగా నేను బంధంలో ఉన్నాను అనేవాడు యథార్థంగా ఉండడు వాడి కల్పన చేతనే వాడు అలాగే ఉంటాడు తర్వాత నేను సాధకుడను అనుకుంటూ ఉంటాడు ఏమిటిసారి తీసుకున్నావు నువ్వు నేను సాధన చేసుకున్నాను ఏమిటి సాధన చేసుకున్నాను అంటే ఏదో చెప్తాడు నేను సాధన చేస్తున్నాను సో సాధన చేసి నువ్వు ఏమి సంపాదిస్తావు అయితే స్వర్గాన్ని సంపాదిస్తావు అయితే వైకుంఠాన్ని సంపాదిస్తాం వాడు ఏదో భ్రమలో ఉన్నాడంటే అంతగా నేను ఎలాగంటే ఏదో ఏదో అనారోగ్యం పొట్టలోపల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదో ఉందనుకోండి పుట్టలోపల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి అంటే యాసిడ్ ఎక్కువ ప్రవటము లేకపోతే డైస్టివ్ బ్యాక్టీరియా సరిగ్గా పనిచేయకపోవటము అవి అవి లేకపోవటము లేకపోతే ఈ ఫిట్స్కిన్ ఇలాంటి ఎంజాయిమిస్ ఉంటాయి ఆ ఎంజాయిమిస్ వీక్ అవి లేకపోవటము లేకపోతే స్టమక్ లో ఉండే పిహిచ్ అలానే ఎసిడిటీ బేసి నేచరు అది సక్రమంగా లేకపోవటము ఈ కారణం చేత వాడికి సరిగ్గా తిండి ఆకలి వేదో తిన్నదారడం ఏదో సంత్రభుతో ఉంటాడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటాడు అప్పుడు వీడికి ఎవడో ఒక ఉపాయం చెప్పాడు ఒక నూనె ఏదో దానికి ఏదో కూష్మాండ్ల తైలము ఏదో మీరు పెట్టి సంస్కృతం ఈ నూలి పొట్ట మీద రోజు రాస్తూ ఉండు అలా రాస్తూ వచ్చే సుఖం తగ్గుతుంది అని చెప్పాడు ఈడ నూనె కొనుక్కొచ్చి ఆయిల్ కొనుక్కొచ్చి పొద్దున్న పొట్ట మీద పెట్టి రాజేసి సాధన ఇది వాడికా పొట్ట మీద నీళ్ళు దాస్తే గైస్టిక్ ప్రాబ్లం ఏం దొరుకుతుందని ఎవరు చెప్పేటండి తగ్గదు వడల్లా సఫర్ అవుతూనే ఉంటాడు వీళ్ళు చేసి సాధనలు ఇలాగే ఉంటాయి సంసారంలో దుఃఖానికి కారణం తెలుసుకుని దాని నుంచి బయటపడాలి వల్ల దుఃఖం కలిగింది తెలుసుకుంటే పోతుంది ఆ దారి చూసుకోవాలి కానీ నేను సాధన చేసుకున్నాను ఏమిటి సాధన చేస్తాను ఇగో పొట్ట మీద ఆయిల్ దాసిన ఇల్లాగే ఉంటాయి సాధనలు వీళ్ళు చేసి సాధనలు కర్మలు తీర్థయాత్రలు అంటారు స్నానాలు పానాలు ఉపాసనలు అన్ని కల్పితమైన ఉపాసనలు యోగ్యమైన శాస్త్రీయమైన ఉపాసనలు కాకుండా అశాస్త్రీయమైన ఉపాసనలు ఉడితే రోజంతా కొట్టి పోసేస్తూ ఉన్నాడు ఈ ఆయిల్ మీద ఆయిల్ రాసుకున్నట్టు లేదంటే సాధన అది తప్పది ఇక్కడ సాధనతో ఏం లేదు ఇక్కడ సాధనతో ఏం లేదు నీ దృష్టి తప్పు సరైన దృష్టి అలవరుచుకో అంటే అంటే కళ్ళకి రంగద్దం పెట్టుకు చూస్తున్నాడు ఇప్పుడు ఎర్రగా కనపడుతోంది జగత్ అంతా కూడా ఇప్పుడు ఈ జగత్తు యొక్క ఎర్రదనం పోవడానికి సాధన చేయాలి ఏమి సాధన చేస్తాడు ఆ ఎర్ర కళ్ళద్ధం తీసి పక్కన పడేస్తే వాడు ఏ సాధన చేయక్కర్లేదు కాబట్టి ఒకడు అనుకుంటాడు యథార్థంగా బొద్ధుడు నేను సాధకుడు అనని అనుకుంటాడు ఏమి స్వామీజీ నేను చాలా సాధన చేసేస్తున్నాను ఏమి సాధన చేస్తున్నదో ఇది సాధన చేస్తున్నాను ఇది బాగుండదు ఏదో చెప్పండి నేను బాగులేదంటే బాగుండదు వాళ్ళు ఏదో మంచి పని చేస్తుంటే నేను బాగులేదని ఈ పాపాల భయం ఉండదు నా కిందికి నేను మీరు క్లాస్ ఇండియా క్లాసు మాత్రం లావు మీరు మాకు ఇదేదో చెప్పండి అది వర్కౌట్ కాదు మీరు క్లాసుకి రండి క్లాసులో గుర్తుంటే మీరు ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుంది కాబట్టి మీరు చేసుకున్న సాధన ఏది సాధనే కాదండి సాధన అనేది ఎలా ఉండాలంటే మీకు జ్ఞాన నేత్రాన్ని తెగవడానికి ఉండాలి బాడీ ఆరోగ్యంగా పెట్టుకోండి సాధన మనస్సు శాంతంగా పవిత్రంగా పెట్టుకోండి సాధన మనస్సులో ఉండే భ్రాంతులన్నిటినీ త్రోచిపుచ్చుడు సాధన అంత లింకు ఇంక చేయాల్సిందే ఉండదు కోరికలను విడిచిపెట్టుడు సాధన కాబట్టి కోరికలను తీర్చుకోవడం సాధన అవుతుందా కోరికలను విడిచిపెట్టడం సాధన అవుతుందా మీరు చెప్పండి న్యాయంగా కోరికలను విడిచిపెట్టడానికి సాధనే ఉంది ఈ బండరాయిని మోసుకుంటూ పది మైలు నడుగుడు అంటే సాధన అవుతుంది ఆ నెట్టి మీద ఉన్న బండరాయి పక్కన పడేసి శాంతంగా ఉండవయ్యే సాధన ఏమవుతుంది అసలు సాధనంతో కూడా ఏమీ లేదు అధ్యతనే అధ్యానమేవ ఆత్మధ్యానం అచింతనమేవ బ్రహ్మచింతనం దేన్నో ఫలానాదాన్ని అనేది లేకుండగా మనస్సు కేంద్రితం చేయకుండా ఉండడమే ఆత్మాధ్యానం అయిపోతుంది ైన మనస్సును కేంద్రీతము చేయకుంటే అదేమవుతున్నది ఆత్మ ధ్యానం అవుతుంది శివుడి మీద కేంద్రీతం అంటే శివ ధ్యానం అవుతుంది లక్ష్మి మీద కేంద్రీతం అంటే లక్ష్మీ ధ్యానం అవుతుంది దేని మీద కేంద్రతం చేయలేదు అనుకోండి అప్పుడు అదేమవుతుంది ఆత్మ ధ్యానం అవుతుంది అది సాధన ఇక్కడ సాధన ఆత్మ ధ్యానం దేని గురించి ఒకదాని గురించి ఆలోచిస్తే అది సంసార చింతనం దేని గురించి చింతన చేయలేదనుకోండి దాని పేరేమిటి బ్రహ్మచింతనం కాబట్టి దీంట్లో సాధన అనేది కూడా యథార్థంగా ఏమీ లేదు చాలా సింపుల్ మీరు ప్రపంచమును దేవుణ్ణి మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు ప్రపంచాన్ని దేవుణ్ణి రంగు అద్దాలలో చూడడం మానేస్తే అదే సాధన కంటిష్టండ్ అద్దం పెట్టుకుని దేవుణ్ణి చూడడం మానేస్తే అదే సాధన దేవుడు పరోక్షుడు ఎక్కడో ఉన్నాడు అక్కడ ఉంటాడు వీళ్ళని పనిష్ వాళ్ళని రివార్డు చేస్తాడు ఇలా మీరు దేవుణ్ణి చూస్తున్నంతసేపు మీ అజ్ఞానం అలాగే నేను అయోగ్యుడను అల్పుడను పుట్టాను పోతాను అని అనుకుంటున్నంతసేపు అజ్ఞానం అలాగే ఉంటుంది ఈ జగత్తు సత్యము అనుకున్నంతసేపు అజ్ఞానం అలాగే ఉంటుంది ఇప్పుడు సాధన ఏమిటి ఈ రంగుటబ్దాలని తీసేసి దేవుణ్ణి చూసేటప్పుడు కానీ తనను తాను చూసేటప్పుడు తెలుసుకునేటప్పుడు కాని జగత్తును భావన చేసేటప్పుడు కానీ అజ్ఞానము లేకుండగా ఉన్నదాని ఉన్నట్లుగా తెలియటయే సాధన అంతకంటే వేరే సాధన ఏమీ ఉండదు ఇప్పుడు ఇది త్రాడు పాము కాదు అని తెలియటయే సాధన ఇంక వేరే సాధన లేదు అక్కడ కాబట్టి ఇక్కడ యథార్థంగా బుద్ధుడనేవాడు ఒకడు సాధకుడు అనేవాడు ఇంకొకడు ఇన్నేమీ ఉండవు మోక్షము కావాలనేవాడు ఒకడు మోక్షం వచ్చేసింది అన్నవాడు ఇంకొకడు శ్లోకమందముపగత్తి సాధక నా మోక్షు వైము పరమాత్ చావు లేదా ప్రళయము నా లేదు చావు అంటే మనిషికి ప్రళయం అంటే జగత్ రెండు కూడా కలిపి ఉత్పత్తిష్ట పుట్టుక కూడా లేదా సృష్టి కూడా నా తనైతే పుట్టుక జగత్తు సృష్టి ఉడికి పేర్లు మారేయంటే రెండు కూడా పుట్టి లేవు చెప్తాను బద్ధ బంధింపబడినవాడు నా లేడు సాధక శిక్ష సాధన చేయువాడు కూడా నా లేడు ఇప్పుడు సాధన చేస్తారు అది పాము సాధనము చేస్తున్నాడు నేను వీడు చేసి సాధన లాఠీ పట్టుకొచ్చి కొట్టడం ఆ పట్టుకొచ్చి కొట్టి నాలుగు దెబ్బలు కొట్టుకోండి కొడితే ఆ పాము పోవాలి అక్కడ నుంచి పోలేదు ఇంకా అక్కడే కొడుకున్నాడు అంటే లాఠీతో కొట్టినా కూడా ఈ పాము చాపదు అని తెలిసిపోయింది అప్పుడు ఆ సాధన కాబట్టి ఇప్పుడు సాధన మార్చేది సాధనాన్ని మార్చేది ఏమిటి మార్చడం నాగదేవతో ఉపాసన చేస్తాం ఎందుకంటే లాఠీతో కూడా కొట్టుకున్నా కూడా పాము చావకపోతే మరి ఇంటి దైవం మీద పడాలి వెళ్ళి కాబట్టి నాగదేవతో ఉపాసనం అవుతుంది ఓ నాగదేవత మంత్రం ఇచ్చేటప్పుడు వాడు ఇంత పెద్ద బరి అంత పొత్తు అది పెట్టుకుని ఉంటాడు వాడు మంత్రాన్ని వీడికి అంటగట్టాడు వీడు నాగదేవతో ఉపాసన చేసుకున్నాడు ఎలా చేశాడు రంగు ఏళ్ళు తీసాడు అయినా అప్పుడు ఎవడో చెప్పాడు ఎలా నీకు రేగేకటి ఉందిరా నీ కంటికి ఏదో గ్లుకోమా ఏదో ఏడిసింది ఒకసారి ఆప్తల్ మాలజిస్ట్ వీడికి వెళ్ళు తనే వీడి దెబ్బ కొట్టుకు తీసుకెళ్లి ఆ కంటికి ఏదో చేయించి కళ్ళ జోడి పెట్టి మళ్లీ అక్కడ పాము ఏదో ఏదో ఇప్పుడు సాధన వీడి సాధన ఏమిటి సాధనది ఆ లాఠీతో కొట్టడం అది ఏమిటి సాధనది అది ఎలా ఉందా సాధన ఇదంతా కూడా మహామాయ అంటే నేను సాధన సుఖరాముడు డిస్మిస్ చేస్తున్నాను నేను ఎంజాయ్ నుండి శ్లోకం మరి డిస్మిస్ చేస్తే నేనేం చేస్తాదానికి కొన్ని టీకాకారుడు ఏమైనా పోనీ అర్చ పెడతాడంటే ఆయన డిస్మిషన్ లోనే ఉంటాడు అయినా నేను కొంచెం కవర్ చేసుకొస్తూ ఉంటాను నేను సాధన చేయండి సాధన ఎలా ఉండాలంటే అదిగో కళ్ళ కళ్ళదోడు పెట్టుకుని వచ్చాడు చూసాడు అన్నాను చూడండి ఆ రకంగా జ్ఞానం వైపు నడిపించేదిగా సాధన ఉండాలి కాబట్టి ఆ దృష్టాంతంలో ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతంలో సాధన ఏమిటి లాఖీతో కొట్టడం కాదు నాగదేవతో ఉపాసన సాధనయా కాదు ఆకల్ మాల వేసు దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు కొనుక్కు తెచ్చుకున్నాడు చూడండి అది సాధన కాబట్టి సాధన సరైన దిశలో ఉండాలి కానీ ఇంక మేము సాధకులు అని చెప్పేసి వాళ్ళు కోణం చేసేసుకుంటూ ఉండడం ఇద్దరు నిద్రపోవడం అదే ఆ సాధనంటేనా కాబట్టి సాధకుడు అనేది కూడా వాళ్ళకి సాధనుడు ఎవడు లేదు ఇంకా తర్వాత ముముక్షు మోక్షము పోను వాడు ముక్త ముశ్చయముగా నా లేదు నేను ఇది చెప్పలేదు మీరు ఇప్పుడు ఇది చెప్తున్నా ఇప్పుడు మోక్షం అంటే ఏమిటి మోక్షమును కోరువాడు మోక్షమును కోరాడు మోక్షమును పొందాడు ఏమిటి మోక్షం చూడండి మీరు దేహమున్నది ఓకే ఈ దేహము నేను అదే పను ఏమంట ఈ దేహము నేను కాదు అని ఒక అంతర్దృష్టి మీకు నిర్మాణం అయిందనుకోండి ఒక అంతర్దృష్టి అంటే ఇన్నర్ ఇన్సైట్ ఇన్సైట్ ఇన్నర్ ఇన్సైట్ మీకు తెలుస్తూ ఉంటుంది నేను కాదు అని తెలుస్తా అంటే ఏమిటనమాట అంటే ఏమిటి ఇంకా మీరు స్నానం చేయటం మానేస్తారా అబ్బయ ఎలా కాదయ్యా ఇచ్చి నువ్వు స్నానం నువ్వు దేహం చేస్తుందా దేహం చేస్తుంది తిండి తిన్న మానేస్తాడా నేను దేహం కాదు అని తెలుసుకున్నాడు తిండి తిన్న మానే దేహం తింటుంది నువ్వు తినవు రోగం దేహానికి వస్తుంది మందు దేహానికి వేస్తాడు నీకేమీ అవదు దేహము రోగము ఉంటాయి నువ్వు రోగుడి కాదు ఈ అంతర్దృష్టి నిర్మాణమైంది అనుకోండి వాడు అప్పుడే ముక్తి అయిపోయినాడు నేను దేహము కాదు అని తెలుసుకోవటం వల్ల చావు కుట్టుకల నుండి రోగము నుండి అనారోగ్యము ఆరోగ్యము అనే బంద్వములు నుండి మీ ముడైపోయా నేను మనస్సు కాదు అని మీరు ఆలోచించండి నేను మాట చెప్తాను మీరు ఆ మనస్సు అనే ఒక తుట్ట తుట్ట అనే పదవిరా తుట్ట తుట్ట అంటే అనేకమైన కాయిల్స్ ఉంటే దాన్ని తుట్ట వలలో చిక్కు కూడా వచ్చానో ఒక చిన్నప్పుడు విఠలాచారి సినిమాల్లో విఠలాచారి సినిమాల్లో హీరో ఉండేవాడు కాంతారావు గారు హీరో ఆయన కత్తితోటి గదతోటి షోలంతో బల్యంతో యుద్ధం దంచి చేసేసి వాళ్ళు ఎవరూ నిలబడలేదు వాడి మీద అప్పుడు ఈ విలా ఏం చేస్తాడంటే ఆయన మీద వాళ్ళు ఒకటి పరాస్తాడు ఆయన మీరు చూసారా వాళ్ళంటే ఇప్పుడు కత్తితో గదతో ఎదురు వాళ్ళని చిన్నా ధర్మం చేసేసినవాడు ఈ బలనేమి చేయలేకపోతా ఏమిటండి ఈ బలం అంటే త్రాలే కదా అంటే ఒక త్రాడు కాదే అనేకములైన త్రాళ్ళు ఓ త్రాడు ఇంకో త్రాడు దానికి మరో ఉంటాయి అది పడుతుంది వీడి మీద పడితే వీడుగా ఉంది ఒక ఇంకా వీడు ఏమి చేయాలి మనిషాల బతు ఉంటాడు ఆ బలతో తెలుసునా మనస్సు ఆ మనస్సుని వల మీద పడుతుంది మీరు చాలా ప్రజ్ఞావంతులు మీరు బోళ్ళంత డబ్బుంది మీ దగ్గర బోళ్ళంత ధనాన్ని సంపాదించిన ఇల్లు వాకిలి అంటూ బోళ్లంత ప్రాపర్టీస్ పోగేశారు సమాజంలో పేరు ప్రతిష్ట సంపాదించారు తర్వాత ఏమో మిమ్మల్ని ఎవడూ ధైర్యం కూడా చేయలేడు అంతటి మొనగాడు లేడు తర్వాత విద్యావంతులు ఇన్ని ఉన్నాయి కానీ ఆ బలం ఏదైనా విఘలాచారి సినిమాలో కాంతారావు గారి మీద బలపడిపోయినట్టుగా మీ మీద ఆ బలపడిపోయిందంటే బలం ఏదైతే మీరు ఎంత గింజుకున్నా ఎక్కడ ఉంటారు బల లోపలే ఉంటారు అదే బంధం ఆ మనస్సు అనే చుట్ట ఆలోచన ఆలోచన దీనికి దానికి కనెక్షన్ దానికి దీనికి కనెక్షన్ బాగుపడి మంచివాడే కాని వాడి పిల్లకు సరిగ్గా మాట్లాడటం లేదు బాగుమతి మంచివాడు అది ఒక ఒక తాడు వాడి పిల్లకు మాత్రం సరిగ్గా లేదా మేనత్త కొడుకు ఉన్నాడు మేనమావ కూతురు అలా ఉంది అబ్బాబ్ ఆ తుట్ట మొన్న ఎవరో వచ్చారు తుట్ట మొన్న పెట్టారు పది నిమిషాలు వేపటికి నాకు అర్థం అయిపోయింది ఇంకమ్మా మీరేమీ చెప్పొద్దు అయ్యా మీరేమీ చెప్పొద్దు మీరున్న తొట్ట నుండి మీరు బయట బతగాలరేమో చూసుకోండి అంతే అంటే ది నెట్ ఆఫ్ థాట్స్ థాట్స్ ఆ నెట్ ఆ నెట్ కి ఒకటి జాలము అంటారు నెట్ మీ సంస్కృతంలో ఆ నెట్ కి ఒకటి తెలుసు ఇంద్రజాల ఇంద్రా మీరు నెట్ లో పడున్నారు ఆ మనస్సు మరి దీనికి ఉపాయం ఏంటి ఒక్కటే ఉపాయం మీరు ఆ మనస్సుకేసి అలా సాక్షిగా ఉండి ఉండండి ఇప్పుడు ఏమైందో చూసుకోండి మీరు నెట్లోంచి బయటకు వచ్చేస్తారు నెట్లోంచి బయటకు వచ్చేస్తారు తీరా చూస్తే నెట్ ఉండదు అంటే ఆ నెట్ బలమైన త్రాళ్ళ యొక్క నెట్ లా అనిపించి కానీ ఆ నెట్స్ వీరికే చీకట్లో దీపం వేసినప్పుడు గీతల గీతలు వస్తాయి చూడండి నీడ నేడలతో తయారైన నెట్ అది అది మీరు ఒక్కసారి చూసేప్పటికీ అది కరిగిపోతుంది ఉండదు అక్కడ మీరు ఏం చేస్తారో నెట్ నుంచి బయటకు వచ్చేస్తారు సాక్షిగా నిలిచి అప్పుడు మీరు పూర్తి విముక్తులై పూర్ణ స్వాతంత్ర్యంతో నిలిచి ఉంటారు కాబట్టి దిస్ ఇంద్రాక్టివిటీస్ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ నెట్ ఇంద్రజాల ఇంద అంటేమిటి అది నెట్ లా కనపడుతుంది గానీ అక్కడ నెట్టే లేదు కాబట్టి ఈ నెట్ నుంచి బయటపడాలి అని కోరుకున్నవాడు ముముక్షు ముతుంది ఎప్పుడు ఆ నెట్ సత్యమైంది నెట్ సత్యము కాదుగా కాబట్టి ముముక్ష అన్నా ముక్తహానం ఒకటే అయింది ముముక్షువు ముముక్షడు ముక్తులు ముక్తుడు కాదు ఎందుకని నెట్ సత్యము కాదు నెట్టు సత్యం కాదు అది ఇంద్రజాలము అది మామూలు జాలము కాదు ఇంద్రజాలము మ్యాజిక్ షో కాబట్టి యథార్థంగా ముముక్షువు లేడు ముక్తుడు లేడు కొత్త వాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా పాట వాళ్ళకి ఒకసారి గుర్తు చేసినట్టు కథ ఒకడు భాంకు బాగా తాగాడు ఆమె తాగడం శివరాత్రి నాడేనా ఇవాళ శివరాత్రి కదా మీరందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఓకే శివుడి గురించి అఖండాల నుంచి మహారాజా ఎవరిన్నాడంటే పార్వతీనే అమ్మాయికి భర్త ఇత్యాది దృష్టికోణము ఒకటి ఉంటుంది మేము వేదాంతులము మేము దానికంటే ఒక స్టెప్ హయ్యర్ ఉంటాము రెండు శివహా కైలాసం అనే పర్వతం మీద నివాసం చేస్తూ ఉంటాడు ఒకద్దాయిన అనో దృష్టి ఉంటుంది మేము దానికి కూడా అయ్యకుంటాం మా దృష్టిలో శివహానగానే అత్యంత పవిత్రమైన రాగద్వేషాది సకల ద్వంద్వములకు అతీతమైన ఆ శుద్ధమైన చైతన్యం ఏది కలదో అదే శివుడు అదే కోపశేవ లోకం మాకు శివశనకు అర్థం అదే మేము శివుడంటే అదే మా శివుడు వేరే మాకెవడం శివుడు లేడు అని చెప్పారు కాబట్టి మీరందరూ శివ శబ్దానికి అర్థం ఏమిటి తీసుకుంటున్నారు కాబట్టి చూసుకోండి శివ అంటే తదేకోపశిష్ట శివ కేవలోహం అది శివ అంటే అర్థాలు తీసుకుంటే వేదాంతలు అవుతారు తప్ప అంటే గంగా తీరే గంగాదాసహ యమునా తీరే యమునాదాసహ అంటే వర్కౌట్ కాదు ఇది అది పెట్టక అది పక్కన సో ఒక ఆయన శివరాత్రి నాడు జాగారం చేయడం కోసం తెల్లవారు వచ్చింది తెల్లవారు తెల్ల తెల్లవారుతో ఉంది ఇప్పుడు ఆ భాంగు బాగా తల చెక్కేసి ఉన్నది ఏడవడం ప్రారంభించాడు అయ్యో అమ్మో కొయ్యో ముందు ఎందుకు రా ఏడుస్తున్నావు అంటే నేను మా ఇంటికి వెళ్ళాలి దారి తప్పినాను అని మీలో కొంతమంది ఆ కథ తెలిసిపోయింది ఇప్పుడు లోపలికి పట్టుకుంటే మిగతా వెళ్ళాను ఓకే ఇంటికి వెళ్ళాలి దారి తప్పినా ఇప్పుడు వాడు బంధుడు వాడు బంధుడు ముడా ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి కదా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నావాడు ఇంటికి వెళ్ళడానికి చాలా ప్రయత్నం కూడా చేస్తున్నాడు సాధకుడు కూడా ఇకొచ్చి ముక్తుడైతే మాత్రం కాదు ఇంటికి వెళ్తే ముక్తుడు వస్తాడు వాడు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఆ గడప మీద కూర్చుని ఉన్నాడు ఇంటికి వెళ్ళాలి నేను దారి తెచ్చిపోయాను అంటే నువ్వు మీ ఇంటి గడప మీద కూర్చుని ఉన్నావురా అని వీళ్ళు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశారు వాడు వెండు పైగా అప్పుడు ఇంకొంచెం ఎక్కువ నచ్చ చెప్తూ ఉంటే వాడు ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు నేను ఇంటికి వెళ్ళడానికి హెల్ప్ చేయడం మానేసి నాకు ఇలాంటి తప్పుడు సలహాలు చెప్తారా ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు అప్పుడు ఒక పెద్ద చూసి నేను ఈ సమస్యకి పరిష్కారం చేస్తాను మీరు కంగారు పడతాను నేను వాళ్ళందరినీ పక్కన తప్పుకోమని అవును రా నాన్న నువ్వు ఇల్లు ఇంటికి వెళ్లి దారి తప్పిపోయి ఉన్నావు నిన్ను ఇంటికి తీసుకెళ్తాను రా అంటే అమ్మగా ఇప్పటికీ హెల్ప్ చేసి వాడు దొరికాడు కదా వీళ్ళందరూ ఇంటికి తీసుకెళ్లి ప్రయత్నం అనేసి నన్ను తప్పు కొడతారు ఏమిటి అదే ఆయన లేచి ఆయన వెంట వెళ్ళడం ఆయన అడిగారు నీ ఇల్లు ఎక్కడా అంటే నదికి ఆవనీ తీయలమునా దాదాపు చెప్పారు ఇల్లు ఇల్లుకి ఎదుర్కొంటే ఉంది నది అహో అలాగా సరే అక్కడ నది ఆ బోటు ఆగేటువంటి రేవుకి నది యొక్క రేవు ఆ రేవుకి తీసుకెళ్లాడు అక్కడ బోట్ వాటితో మాట్లాడాడు చివనడు బోటు వేరం గుడిచ్చినట్టుగా ఆ బోట్లో గుర్తు పెట్టాడు తను కూడా ఎక్కాడు కొంత దూరం బోట్ అలా వెళ్ళింది అలా రౌండ్ వేసుకు వచ్చేసింది మళ్ళీ వెనక్కి ఎక్కడ బయలుదేరారు అక్కడ వచ్చేసింది అప్పుడు ఏనన్నాడు మీ ఇంటికి వెళ్లే రేవ్ వచ్చేసిందా అన్నాడు అవునండి సార్ రేవచ్చేసిందని వెళ్ళి దిగాడు మీ ఇంటికి వెళ్లే రోడ్డు ఇదే అంటే ఇదే సార్ అని చెప్పేసి వచ్చి ఇంట్లో వచ్చి నేను ఇంటికి చేరుకున్నా అని చెప్పాడు స్టోరీ స్టోరీలో వాడు బద్దు ఎవరు భాంగ్ తాగిన వాడు బద్దు ఇంటికి వెళ్లే ప్రయత్నం చేసుకున్నాడు కాబట్టి ముము ముముక్షు ఇంటికి వెళ్లే బోటెక్కడము ఇత్యాది సాధనంతా చేసాడు కనుక సాధకుడు ఇంటికి చేరుకున్నాడు కనుక ముక్తుడు నాలుగు కరెక్టే కానీ ఈ నాలుగు ఎందుకు కరెక్ట్ అయ్యాయి మూలంగా కరెక్ట్ అయ్యాయి భాంగు లేకుంటే వాడు బద్దు కాదు సాధకుడు కాదు ముడు ముక్తులు కూడా కాడు మరి ఏమిటి వాడు వాడు ఏదో అదే వాడు ఏమిటేమిటి వాడు ఆత్మస్వరూపుడు వాడు ఏదో అదే వేరే కాదు ఇన్ని దశల ఇంటికి ఎక్కడి నుంచి వచ్చాయి భాంగు ఈ జనులందరూ కూడా అజ్ఞానం అనే భాంగు అందులో ఆ జ్ఞానం అనే అంటే అది ఒక నిషాద్రవ్యము అది చాలా పీకెల దాకా తాగేసి కూర్చున్నాడు వాళ్ళకి మీరు ఈ సాధనంతో చెప్తే అర్థమవుతుంది తప్ప సత్యం చెప్తే వాడు తేనాడు అంటే కోపడతాడు ఇంకొంచెం గట్టిగా ఎదురుస్తాడు నాకు ఇలాగా నన్ను మోసం చేస్తున్నారని కూడా అనుకుంటాను